వాడికి ఎందుకని ఈ దేహాన్ని వదిలిపెట్టేయాలని మీకు బుద్ధి పుట్టింది ఇంక ఇది పనికి రావట్లేదు ఈ దేహం జీవుడంటే ఫిజికల్ ఎంటిటీ కాదు దేహం అంటే ఫిజికల్ ఎంటిటీ జీవుడంటే శక్తి ఈ దేహం శక్తిని తట్టుకోవట్లేదు కాబట్టి దీన్ని వదిలిపెట్టే చిరిగిపోయిన చొక్కాన్ని పారే కొత్త చొక్కా తొడిగేవాడు ఎవడు జీవుడా దేవుడా జీవుడు కాబట్టి ఈ దీన్ని వీదిలిపెట్టేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో తిరిగిపోయిన చొక్కాని అవతల పారేసి కొత్త చొక్కా తొలిగే ప్రభుడు ఎవరు పాడైపోయిన శిథిలమైపోయిన దేహాన్ని వదిలిపెట్టి కొత్త దేహాన్ని సంపాదించుకుంటూ ఈ మనస్సుని ఇంద్రియాలని బరువుని మోసుకుంటూ పోయేటువంటి ప్రభుడు ఎవరు కాబట్టి ఈశ్వర శబ్దము జీవుని బోధిస్తుంది సందర్భంలో ఓకే గీతలో ఈశ్వర అనే పదము జీవుల్ని బోధించే శ్లోకాలు రెండు ఉన్నాయి వాటిల్లో ఇది ఒకటి రెండవది ఏమిటంటే హనుమంత ఉపద్రష్ట హనుమంత చెర్త భోక్త మహేశ్వర అక్కడ మహేశ్వర అన్న ఉత్తి కూడా మహా ఈశ్వరుడు ఎవడు జీవుడే అక్కడ కూడా జీవుడే నిజానికి అలా సందర్భాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలి ఓ సందర్భంలో ఈశ్వర అంటే జీవుడు నాట్ రెగ్యులర్లీ అకేషన్ అల్లి ఈ శ్లోకంలో ఈశ్వర సిద్ధానికి జీవుడు అర్థం మామూలుగా ఈశ్వర అంటే దేవుడు అనే అర్థం ఓకే బట్ అల్టిమేట్లీ జీవుడే దేవుడు అనే సంగతి ఉండనే ఉన్నది ఇప్పుడు మనం ఎటువంటి జీవుడు గురించి మాట్లాడుతున్నాము జీవుడే దేవుడు అని తెలుసుకున్న జీవుడు గురించి కాదు మాట్లాడుతున్నాడు జీవుడే దేవుడు అని తెలియలేక దేవుడికి విముఖుడై అంటే పెడ పెడము పెట్టి సంసారమునకు సుముఖుడై ఉన్నటువంటి అజ్ఞాని సంసారి బద్ద జీవుడు గురించి మాట్లాడుతుంది ఓకే అది ఈ జీవుడు ఒక శరీరాన్ని పొంది ఉన్నాడు ఇటు శరీరం అవాప్నకి ఒక శరీరాన్ని పొందాడు దాంట్లో కొంతకాలం జీవించాడు జీవించి ఆ శరీరాన్ని విధిలి ఎగిరి చక్కబోతున్నాడు హెచ్చాతి ఉత్క్రామతి ఏమంటే ఈ శరీరాన్ని వీడు తను తాను వీడికి ఎవడన్నా ఇంకొకటి ఇచ్చాడా తానే సంపాదించుకున్నాడు తానే విధులు ఇంకో శరీరాన్ని తానే సంపాదించుకుంటాడు కాబట్టి ఈ జీవుణ్ణి ఈశ్వర అన్నారు హెచ్చాప్తి ఉత్క్రామతి ఆ రకంగా ఒక శరీరాన్ని సంపాదించుకుని మళ్ళీ దాన్ని విదిలిపెట్టేసి ఇంకో శరీరంలోకి ఎగిరిపోతున్నటువంటి ఈ జీవుడు ఈ సూక్ష్మ శరీరాన్ని ఇంద్రియములని ఈ భారాన్ని మోసుకుంటూ పోతాడు గృహీద్వైతాన్ని సంజాతి వీటిని మోసుకుంటూ పోతాడు ఎలాగో తెలిసిన గులాబీ పువ్వు ఉంది ఇలా కూర్చొని వికసించి విప్పాలి ఉన్నది గులాబీ పువ్వు దాని లోపల సుగంధము ఉంటుంది లోపల ఏమండ గాలి విశ్వర్ అంటారు ఒక గాలి తెర గాలి తెరం తెరంటే తెరచాప కాదు ఒక గాలి ఒక గాలి తెర మీకు గాలి ఎక్కడైనా తగిలిందా గాలికి తాయెత్తు కావాలా మీకు ఆ గాలి కాదు తాయెత్తు గాలి కావాలంటే రాష్ట్ర అయిపోయిన తర్వాత అక్కడ ఫుట్ పాత్ మీద ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నట్టు ఆయన మీకు తాయెత్తిస్తాడు గాలులకు తాయెత్తుని ఈయబడు అని బోర్డు పెట్టుకుని అక్కడ కూర్చుంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకేదో గాలి తగిలినట్టుంది ఎందుకు గాలి ఎందుకు తగిలింది అనుకుంటున్నారంటే అటువంటి ఐడియా ఆయనకు వచ్చింది ఏమిటో ఎంత సంపాదించిన డబ్బుకి ఖర్చుకి కనెక్షన్ ఉండట్లేదు సంపాదన సంపాదిస్తూనే ఉండం కానీ ఎక్కడ అర్కత్వ బర్కత్తు ఏమీ లేదు కనెక్షన్ ఉండట్లేదు తర్వాత ఇంకా మనస్సులో ఏదో వికారాలు ఉంటున్నాయి దుఃఖాలు ఉంటున్నాయి బహుశా ఏదైనా గాలి తగిలి ఉంటుంది ఒకప్పుడు గాలి మనకి తగలడమే కాదు ఇంకో ఇప్పుడు భార్యగా ఏదైనా గాలి తగిలింది అనుకోండి ఆవిడ అంతకుముందు కత్తు రాసే కాకి ఇచ్చేది ఇప్పుడు అందమంది ప్రేమగా మాట్లాడేది ఇప్పుడు ఎంతసేపు కీచులాటేదో ప్రేమగా మాట్లాడడం మానేసి ఎందుకు వల్ల ఇవంటే మీ గాలి తగిలి ఉంటుంది అయితే మరి తాయెత్తు ఇస్తా ఆయన తాగెత్తలు ఇస్తా ఆయన దగ్గర అన్ని రకాల తా ఎత్తులు ఉన్నాయి నేను అబ్జర్వ్ చేశాను ఆయన్ని మొన్న బస్సు ఎక్కి ఎక్కడికో వెళ్ళేళ్ళు అప్పుడప్పుడు బస్సు ఎక్కి వెళ్ళతూ ఉంటే మనకి లోకం తెలుస్తుందండి సో ఆ టైంలో బస్సు కోసం వేచి ఉన్నప్పుడు ఆయన ఆ తాయక్కులు అవి ఇస్తున్నారో అది కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి పరిశీలించేప్పుడు మనం జడ్జిమెంటల్గా పరిశీలించకూడదు తప్పోయిక్గా పరిశీలించకూడదు నాన్ సెంట్రల్ అంటే అబ్జర్వేషన్ వితౌట్ ఏ సెంట్ర అలాగే లోకపు తీరుని తెలుసుకోవటం కోసం పరిశీలించాలి అంతేగా నేను పండితుల్ని వేదాంతిని వీడేమో అలా అలాంటి దృష్టితో పరిశీలించకూడదు కాబట్టి నేను జాగ్రత్తగానే పరిశీలించాను ఆయన దగ్గర అన్ని రకాల తాయెత్తలు ఉన్నాయి ఆయన చక్కగా అన్ని ప్రశ్నలు వేసి తాయెత్తు ఇస్తారు పది రూపాయలు తీసుకుంటారు పుటో ఫుటోకుమీ కుంకుమ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను మీకు మనం చేసింది ఏంటంటే మీరు ఆయన్ని చిన్న చూపు చూడడానికి హక్కు లేదు ఎందుకంటే జ్యోతిష్య కేంద్రము టీవీలో ఉన్నారు దుసారా వాళ్ళక వాళ్ళు నీకంటే ఏ విధంగానూ శ్రేష్టము కాదు that is the point unke team iko charu peda peda perlu unnaru jyotishulu unnaru siddhantulu unnaru evaro perlu pettukunnaru ante tappa papa aina he does a equally efficient job it is <laughs> <laughs> a level difference tappa the content is similar some digression kabatti ఒక గాలి ఈ గాలి నుంచి వచ్చింది అంతా కూడా అక్కడ ఆయన రాసి పెట్టుకున్న దాంట్లో ఈ గాలి అనే మాట ఉంది అది ఆ గాలి కాదు భూ ఓకే ఒక గాలి తెర ఇలా కొట్టింది కొట్టేపటికి ఆ గులాబీ పూ ఇలా అలల్లాడింది ఈ ప్రాసెస్ లో దానిలో ఉండే సుగంధం అంతా కూడా ఈ గాలిలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ సుగంధాన్ని తీసుకుని గాలి ఎదరికి వెళ్లిపోయింది సుగంధాన్ని సుగంధం చాలా సూక్ష్మంగా ఉంటుంది స్మాల్ మాలిక్యూల్స్ ఉంటాయి వాలటైల్ మాలిక్యూల్స్ రూపంగా ఉంటుంది ఆ గంధము దాన్ని మోసుకుని వెళ్ళిపోయింది ఈ వాయువు అలాంటి పని ఎప్పుడూ చేస్తూ ఉంటుంది ఒకప్పుడు సుగంధాన్ని పట్టుకొస్తుంది ఇంకొప్పుడు దుర్గంధాన్ని కూడా పట్టుకొస్తుంది కాబట్టి వాయువుకి గంధవహహ అని పేరు వాయువు గంధవహహ ఇత్యమరహ ఎవడైనా విన్నారా అని అమరనే కంటూ కాబట్టి అది దృష్టాంతం వాయువు అలాగ మోసుకుపోయినట్టుగా ఈ ఆత్మచైతన్య ఈ సూక్ష్మ శరీరము ఆత్మచైతన్యం హైవే ఆత్మచైతన్యం హైవే ఆత్మ సర్వ ఈ సూక్ష్మ శరీరము ఆ మనస్సుని ఇంద్రియాలని వాటిల్లో ఉండేటువంటి వాస్తనలను మోసుకుపోతుంది ఆ విధంగా ఈ దేహాన్ని వదిలిపెట్టి ఈ జీవుడు ఇంకో దేహాన్ని పట్టుకుని సంపాదించుకుంటాడు టైం పడుతుంది కొంత సంపాదించుకోవడానికి అలా పోతూ ఉంటుంది ఇది వ్యవస్థ కాబట్టి శ్రాద్ధాదులు మన కర్తవ్యం కాబట్టి మనం చేస్తాం తప్ప ఈ వీడు పెట్టే శ్రాద్ధం కోసం వాడు ఇంకా ఎదురు చూస్తున్నాడు ఇవన్నీ కూడా మన ఊహ మాత్రమే భాష్యం యీ యదా చీ ఎత్ అంటే ఎదా అని అర్థం ఎత్ అనేది అది సప్తమీవృక్తి లోపించిన పదం అంటే ఎస్మిన్ అంటే ఎస్మిన్ కాలే అంటే యదా ఎప్పుడైతే ఉత్క్రామతి పైకి లేస్తాడు ఎవరండి పైకి అంటే ప్రభుడు ఎవరి ప్రభుడు అంటే ఇంక నుంచి అక్కడ హనుమంతున్నో రాముండో చేయడం కాదు దేది సంఘాత స్వామీ జీవహ ఈశ్వర అంటే ప్రభు అనర్థం స్వామి అన్న ప్రభు అనర్థం ప్రభుడు దేనికండి వీడు ప్రభుడు జీవుడువే వీడు ప్రభుడేగా దేహము మొదలైన సంఘాతానికి ప్రభుడే వీడు వీడు ఏమనుకుంటున్నాడు నా దేహము నా నా మనస్సు నా ఇంద్రియములు అని ఆ నా నా నాని పట్టుదరు ఎలాడుతున్నాడు కదా మరి అదే ప్రభుడు అది అంటే ప్రభుడు సో కనుక దాన్ని మోసుకుపోవాల్సిందే దేహము మొదలైనటువంటి సంఘాతము అంటే దేహేంద్రియమైన సంఘాతమునకు ప్రభుడు జీవుడు వాడు ఎప్పుడైతే బయట లేస్తాడో అంటే ఈ దేహాన్ని పాత దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహానికి తదా అప్పుడు కర్షతి ఇది శ్లోక ద్వితీయ పాద అర్థవశాత్ ప్రాథమ్యేను సంబధ్యతే కాబట్టి శరీరం ఎదవాప్నోతి య్యాప్చ్యుత్క్రామతీశ్వర అనే ఎనిమిదవ శ్లోకము యొక్క ప్రథమ భాగాన్ని ఏడవ శ్లోకము యొక్క ద్వితీయ భాగంతో మీరు అన్వయించాలి దరచిన శ్లోకము యొక్క ద్వితీయ పాదంతో అన్వయించాలి అంటే ఆ కర్షతి ఏమంటే ఆ ఐదు వేల శ్లోకంలో ఉండే కరషతి ఇక్కడ ఎలా పెట్టుకుంటారంటే అలా ఎలా పెడతారు అర్థవశ అర్థానికి లోబడి పదములను మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది సంస్కృతంలో పదములన్నీ కూడా జంబుల్డ్గా ఉంటాయి అర్థానికి లోబడి మనం పదాలని ఆర్గనైజ్ చేసుకోవాలి ఇప్పుడు రామ రావణం అహనత్ అని అనుకోండి రాముడు రావణుని చంపను రంటూ మీరేమీ అరేంజ్మెంట్ చేయక్కర్లా చేసే ఉంది రామ అహనత్ రావణం అని ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారు రాముడు దంధను రావణ్ని రాముడు ఎవడు చంపనో మాకు తెలియట్లేదు ఈ రావణుని ఇక్కడ ఎందుకు ఉందో అర్థం కావట్లేదు మరి ఏం చేస్తారు అర్థవశాత్తు ఆ రావణుని ఇటు పట్టుకొస్తారు అలాగే ఇక్కడ ఓకే కాబట్టి పదాల్ని మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి కనుక ఇప్పుడు ఎలాగ మనం ఆర్గనైజ్ చేస్తాము ఈశ్వర ఎత్ శరీరం అవాప్నోతి ఎ్రామతి మనస్సు స్థాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కరస్ అర్థం చెప్పాలి పూర్వస్మాత్ శరీరాత్ శరీరాంతరమవా అంటే ఒక శరీరం నుంచి పైకే గుర్తున్నాడు ఇంకో శరీరాన్ని పొందుతున్నాడు అంటే గడచిన శరీరము నుండి ఇంకో శరీరానికి వీడు పోతున్నాడు ఎప్పుడైతే అలా పోతున్నాడో కదా అప్పుడు అప్పుడు ఎలా వెళ్తున్నాడండి గృహిత్వ ఏతాని సన్యాతి వీటిని తీసుకుని ముందుకు పోతున్నాడు గృహిత్వా ఏతాని వీటిని పట్టుకుని వెళ్తున్నాడు జనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఓ సంచి ఒకటి పట్టుకుపోతూ ఉంటారు ఎందుకు సంచి పట్టుకుపోతూ ఉంటారు ఇది నాది నాది నాది నాది అని సంచి పట్టుకుపోతూ ఉంటారు అలాగే వీడు సో ఏవి పట్టుకుపోతున్నాడు ఏతానంటే వీటిని వీటిని అంటే వేటినండి మీరు మళ్ళీ ఏడవ శ్లోకం ద్వితీయ భాగంలోకి వెళ్ళిపోవాలి అర్థవశాత్తు అర్థాన్ని బట్టి సడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి వీటిని అంటే ఏమిటి మనస్రష్టాని ఇంద్రియాణి మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను అంటే పంచ జ్ఞానేంద్రియములు మనస్సును కలిపి వీటిని పట్టుకుని ఏం చేస్తున్నాడు సంయాతి సంయ్యాతి గచ్చతి చక్కగా వెళ్తున్నాడు చక్కగా వెళ్తున్నాడు కొంతమంది అంటారు పాపం వెళ్ళిపోవలసిన వాడేనండి మధ్యలో స్టక్ అయిపోయాడు అంట ఇప్పుడు విజయవాడ వెళ్ళి బస్సు ఎక్కాం రాత్రి పదింటికి ఎక్కితే పొద్దున్న ఆరే అప్పటికి చేరుకోవాలి అక్కడికి పొద్దున్న ఆరో ఐదు చేరుకోవాలి చేరుకోవాల్సిన వాళ్ళమే కానీ మధ్యలో టైర్ పంచర్ అయ్యి అక్కడ ఎక్కడో నార్కెట్ పొల దగ్గర ఎక్కడో రోడ్డు పక్కన చీకట్లో కూర్చుని గోరి చెప్పుకుంటూ కూర్చున్నారు అలా ఇదికైంది ఏం చేస్తామండి టైర్ పంచాయి అలాగేమైనా వీడికి అవుతుందా నో ఎందుకో తెలుసిన ఈశ్వర హీస్ ది మాస్టర్ హీజ్ ది మాస్టర్ ఆఫ్ ది సిచ్యువేషన్ కనుక తన తాను చేసుకున్న కర్మల ఫలంగా ఓ దేహాన్ని పొందాడు ఆ దేహము శిథిలమైపోయింది దాన్ని పాత చిరిగిపోయిన చొక్క పక్కన బారేసాయడం పక్కన బారేసి కొత్త చొక్కాన్ని చొడుక్కొని వెళ్ళిపోతున్నాడు ఇంకా అలాగే శంగుల మీకు నేను ప్రశ్న నేను బనీన్ వేసుకుంటూ ఉన్నాను ఓ బనీకి వెనక్కల చిన్న చిన్న చిల్లులు మూడు చిల్లులు ఫార్మ్ అయ్యాయి అంటే యూస్ చేస్తుంటే వేసుకోవడం ఉతకడం మళ్ళీ వేసుకోవడం ఉతకడం అలా చిల్లులు వచ్చాయి కొత్త బని అని ఎదురుకుండా పెట్టుకున్నా కొత్త పని అని ఉంది అది అక్కడ పెట్టుకున్నా కొత్త పని దీన్ని పాడేసి కొత్త అప్పుడే పాడేడానికే ఉంది వెనకాల చీలులు కదా కంగారు లేదు అది అదే వేసుకుంటా మా మిత్రులు ఒక ఆయన ఉండే వాళ్ళు స్వామిజీ ఒక ఆయన ఆయన ఈ పని తీసేసి కొత్త అని చెప్పారు కంగారు లేదు రండి రేపు వేసుకుంటాను రండి కదా రేపు వేసుకుంటాను సరే కానీ మళ్ళీ వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ కలిశాను కలిస్తే మళ్ళీ ఆ బనీనే ఉంది నాని ఎడ్డి మీద ఆయన అన్నారు ఏమయ్యా కొత్త బనీని వేసుకోమని చెప్పాను ఇంకా వేసుకోలేదా వెళ్ళదా అని ఆయో స్వామిజీ నమస్కారణగానే ఆయన ఆ బనీ ఆ చెల్లులో రెండు వేలు పెట్టి పర్ రమని చింపేశాడు చింపేస్తే స్వామి అలా నేను చెప్తే నువ్వు విన్నావు కదా వినలేదు కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే నేను ఇంకెంట్లో అప్పుడు నేను అయ్యో అలా కాదని కొన్ని రేపు వేసుకో ఇంకా రేపు లేదు ఏం లేదు అప్పటికప్పుడు వెళ్ళి ఈ బలీని తీసేసి దాన్ని మనం వాడుకోవచ్చు రీసైక్లింగ్ చేసుకోవచ్చు మామూలు బట్టలు ఈ కింద అది తీసుకుని దాన్ని ఆ పర్పస్కి దాన్ని పక్కన పెట్టుకుని ఈ కొత్త బియ్యం వేసుకున్నాను మనిషి దేహ త్యాగం చేయడం అల్లరి అంతకంటే వేరే ఏమీ లేదు దాని చుట్టూ కథలు అల్లేసి సెంటిమెంట్లను అల్లేసి ఇమోషన్స్ని వెళ్ళేసి ఎంత అల్లరి చేయాలో మానవుడు అంత అల్లరి చేస్తూ ఉంటాడు అల్లరి అల్లరి అంటే చేతగాని తన ఏదో అల్లరి చేస్తూ ఉంటాడు అజ్ఞానం ఇట్ ఈజ్ దాట్ సింపుల్ చక్కగా వెళ్తాడు మధ్యలో అటక్క ఏమీ అటక్క చిలకలాగా వెళ్తాడు సంయాతి సమయక్ చిలకవలే యాతి వెళ్ళు కరెక్ట్గా వెళ్ళలేదు కాబట్టి ఎవరి లేదా అటక్ అయిపోయేటని చెప్పారనుకోండి నువ్వు మాకు చెప్పదు మాకు తెలుసు ఏమీ అటక్ అవ్వదు కరెక్ట్గా వెళ్తాడు ఎందుకంటే ఇక్కడ ది లాస్ ఆఫ్ నేచర్ కెనాల్జీ వయలేటెడ్ లాస్ ఆఫ్ నేచర్ ఏమిటంటే ఈ దేహాన్ని విధులుపెట్టే క్షణంలోనే నెక్స్ట్ దేహం ఫిక్స్ అయిపోతుంది ఆ ప్రయాణంలో మీకు దారిలో పంచర్లు అలాంటివి ఏమీ ఉండవు స్మూద్దిగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి వాట్ ఎవర్ టైం టేక్స్ ఇట్ టేక్స్ ఈ కర్మలు కర్మలు మట్టు కాబట్టి మీరు ఎవరినైనా పోయినప్పుడు దుఃఖించడం అనవసరం వాళ్ళు మధ్యలో ఆగిపోయారు ఏమోనే బెంగలు ఇలాంటివన్నీ కూడా కేవలము అజ్ఞానము చేత కలిగేటువంటి మూఢ నమ్మకాలు వాటిల్లో సారము లేదు చూడండి భగవద్గీత చదివితే ఎన్ని పాయింట్స్ క్లియర్ అయిపోతాయి అంత దుమ్ము దులిపోయడం అంటారు చూడండి కట్టు పట్టుకుని దులి పారాయడం పట్టుంది చిన్న చిన్న దెబ్బలు తగిలినా దుమ్ము అయితే వదిలిపోతుంది ముందు అదే నేను ఒక దృష్టాంతం ఇక్కడి నుంచి ఈ సంస్క ఈ వాసన ఈ మనస్కృష్టాన్ని అని మోసుకుపోతున్నాడు కదా అంటే ఆ వాసనలన్నింటినీ మోసుకుపోతున్నాడు అని అర్థం వా ఎలాగా ఈ జీవుడు వెళ్ళిపోతున్నాడు అంటున్నారు కదా ఎలా వెళ్ళిపోతున్నాడు చెప్పగలరా ఎస్ సో వాయు పవన గంధాను వాశయాదే ఆశంటే సోర్స్ ఇప్పుడు జలాశయము అంటే జలముండే స్థానము గంధ గంధములు ఉండే స్థానము పువ్వు గ్రంథానికి ఆశయము పువ్వు మున్సిపాలిటీ కుండి అని కూడా మీరు అర్థం చెప్పచ్చు ఎందుకంటే వాయువు అక్కడి నుంచి కూడా మోసకొస్తాడు ఆశ చూడటానికి అలా కూడా చెప్పొచ్చు కానీ అలా చెప్పకూడదు కొంచెం ఒక్క పిసర్ శోభగా అర్థం చెప్పాలి కాబట్టి పుష్పము అని అర్థం చెప్తే బాగుంటుంది సో పుష్ప అదే ఆయన గమనించారు పుష్పము అనేస్తే పుష్పమే కాదు ఇంకా కూడా ఈ వాయువు మోసకొస్తూ ఉంటుంది ఆది ఒకటి పడేశారు కాబట్టి పుష్పము మొదలైన వాటి నుండి అిగతాది మీరు ఊహించుకోవచ్చు కాబట్టి వాయువు అలాగా ఆ గంధాన్ని లిఫ్ట్ చేసి పట్టు తగ్గబోతుంది ఆ రకంగా ఈ జీవుడు ఏం చేస్తాడంటే ఈ మనసష్టాన్ని ఇంద్రియాన్ని ఓ మూటకని కట్టేసి పట్టేసుకుని ఇంకో దేహానికి వెళ్ళిపోతాడు అంచేతనే మనస్సులో అధికాధికములైన కామనల్ని వాటిని పెట్టుకోకూడదు ఎందుకంటే ఏ ఏ కామనలు అవి పరిపూర్తి కాకుండా వాసనారూపంగా ఉండిపోతాయో మనస్సులో లేదా ఏ ఏ కామనలు సఫలమై ఆ వాసనలు ఉండిపోతాయో వాటిని అన్నిటినీ మోసుకుని ఇంకో దేహంలోకి పోతే మళ్ళీ ఈ కామనలు ఈ గణచన జన్మను చెరగొట్టడమే కాకుండా రాబోయే జన్మను కూడా చెరగొట్టి కాబట్టి కామనలు అవి లేకుండా భయాలు కామనలు లేకుండా శాంతముగా ఉన్నట్లయితే ఈ జన్మ శాంతంగా అంతమయ్యి ఇంకో జన్మ శాంతితో నిండిన జన్మ లభిస్తుంది కాబట్టి మనం మనమే ఈశ్వరుడు మనమే నిర్మాణం చేసుకునే పద్ధతిని బట్టి ఇప్పుడు మనస్సు ఇంద్రియములు కలిపి ఆరింటిని మోసం పోతూ ఉంటాడు అని చెప్పారు ఆ ఆరు ఏమిటో వివరంగా చెప్పలేదు కదా మరి మనకి తెలుసు కాబట్టి మనం ఆనేసుకున్నాము కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అవి ఏమిటో మనం ఊహకు వదిలిపెట్టకుండగా ఈ ఆరింటిని ఒక కౌంట్ కింద చెప్పేసుకున్నాడు కాని పునః మనస్సుతో కలిపి ఆరు అన్నారు మనస్సు ఒకటి లెక్కకు వచ్చింది ఇంకా ఐదు ఉన్నాయి అవి ఏమిటో చెప్పండి దయచేసి అంటారేమో అవి శ్రోత్రం చక్షుస్పతి శనం చసనంఘానమేవ అధిష్టాయమను విషయానుపసేవతే ఇవి ఐదండి శ్రోత్రము అంటే వినికిది చెవి చెని ఉ అంటారు కానీ చెవి కాదు ఈ చెవిని పట్టుకెళ్తాడా చెవి ఇక్కడే ఉంటుందిగా చెవి ఇక్కడే ఉంటుంది వినికిడిని పట్టుకుపోతాడు అంచేతే ఇంకెక్కడ వినికిడి ఉంటాడు చక్షు అంటే చూపు చూపు కళ్ళు ఇక్కడే ఉంటాయి చూపుని పట్టుకుపోతాయి అంచేతనే ఇంకొకడికి చూపు ఉంది కళ్ళు లేదు ఇంకొకడు ఉన్నాడు వాడికి చూపు ఉంది కానీ కళ్ళు ఉండాలి కదా చూడడానికి కళ్ళు లేవు కాబట్టి ఏం చేయొచ్చు ఈ కళ్ళను తీసుకెళ్ళి వాడికి పెట్టేస్తే వాడు ఈ కళ్ళతో చూడడం ప్రారంభిస్తాడు ఎందుకంటే చూపు ఉంది వాడికి కళ్ళే లేవు నువ్వు ఉన్నాయి గన్ను లేదన్నట్టు సంథింగ్ లైక్ దాట్ వాడికి చూపు ఉంది అయితే గన్ను ఉంది గుండు లేదన్నట్టు వన్ ఈజ్ దే అండ్ అదర్ ఈజ్ నాన్ దే కాబట్టి ఈ కళ్ళు తీసుకెళ్లి తగిలించేస్తే వాడు చూసేస్తాడు హాయిగా కాబట్టి చూపు ఇక్కడ చూపు పట్టుకుపోయాడు కన్ను మిగిలిపోయాడు చక్షు అంటే చూపు స్పర్శనం అంటే స్పర్శ జ్ఞానం చర్మం ఇక్కడే ఉంటుంది కానీ ఆ చర్మ అనుకుండే స్పర్శ జ్ఞానాన్ని ఆ జీవుడు ఓడపీక్కుని పటుకు సూక్ష్మంగా ఉంటాయి ఇవన్నీ గంధం ఎలా అయితే సూక్ష్మంగా ఉంటుందో గంధం పువ్వు ఉంటుంది గాలి పువ్వును మోసుకురాదు గా గంధాన్నే మోసపోతుంది పువ్వును అలా వదిలేస్తుంది అలా తీసుకోండి అదే తుఫాను గాలిని చెప్పకూడదు దృష్టా అంటాం ఇంత ముటికే గాలి పువ్వును వదిలేసి గంధాన్ని మోసపోతుంది అలాగే ఈ జీవుడు ఆ ఇంద్రియముల గోళకములను వదిలిపెట్టేసి ఆ లోపల ఉండేటువంటి సూక్ష్మ ఇంద్రియ శక్తులను మోసం పోతాడు ప్రసానం నాలుకెక్కడే కొనుంటుంది ఆ నాలుగు మీద ఉండేటువంటి రసమును ఇంద్రియమేది కదో దాన్ని పక్కకుపోతాడు ధ్యానమే వచ సో ముక్కు పుటములు ఇక్కడే పడుకుంటాయి ముక్కు ఇక్కడే ఉంటుంది ఈ లోపల ఉండే సూక్ష్మ ధ్యానేంద్రియాన్ని పట్టుకుపోతాడు ఈ ఐదింటిని పట్టుకెళ్ళిపోతాడు ఈ ఐదు మనస్సుని అంటిపెట్టుకుని ఉంటాయి అధిష్టాయం అనుశ్చాయం మనస్సుని అంటిపెట్టుకుని ఉంటాయి వాడు మనస్సుని అధిష్ఠించి వెళ్ళిపోతాడు ఆ జీవుడు అవడానికి చైతన్య స్వరూపుడు కానీ ఇప్పుడు మనస్సుని పట్టుకుని ఉన్నాడు మనస్సే నేను నేనే మనస్సు మనస్సు అంటే విజ్ఞానము విజ్ఞానమయ్యే పురుష కాబట్టి మనస్సుతో మమేకమైన ఉన్నాడు మనస్సు ప్రకృతి మనస్సు వాడి స్వరూపం కాదు కానీ అజ్ఞానం చేత తన స్వరూపము కానీ ప్రకృతితో తాదాత్మ్యముని చెంది అంటే సూక్ష్మ ప్రకృతి మనస్సుతో తాదాత్మ్యముని చెంది ఉంటాడు ఈ ఐదు ఇంద్రియములు మనస్సుని అంటిపెట్టుకుని ఉంటాయి ఎప్పుడైతే మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది ఇంకో దేహానికి పోతున్నాడో ఆ మనస్సుతో బాటుగా ఈ అయి కూడా వచ్చేస్తాయి అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఇంకో దేహాన్ని సంపాదిస్తాడు సంపాదించి ఏమిటో ధరిస్తాడు అక్కడ మళ్ళీ అక్కడ ఈ కంటితో రూపాలని చూస్తాడు రూపాలని చూసినప్పుడు కొన్ని రూపాలు సుఖాన్ని ఇంకో రూపాలు దుఃఖాల్ని ఇస్తాయి వాటిని అనుభవిస్తూ ఉంటాడు చెవితో శబ్దాలని వెళ్తాడు కొన్ని సుఖాన్ని కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి అవి అనుభవిస్తాయి ముక్కుతో సుగంధాన్ని ఇవే చేస్తాడు దుర్గంధానికి దుఃఖపడతాడు ముక్కు అంటే మరి అలాగే ఉంటుంది సో పాప మోడీ గారు స్వచ్ఛ భారత్ అని పెట్టి మన ముక్కుల్ని కాపాడే ప్రయత్నం ఏదో ఆయన చేస్తున్నారు అని మనం కూడా కోఆపరేట్ చేయాలి కదా తర్వాత చర్మంతో స్పర్శ స్పర్శ కూడా సుఖాన్ని దుఃఖాన్ని రెండో ఇష్టం కాబట్టి ఇవి విషయములు ఐదు శబ్ద స్పర్శ రూపరస గంధములు వీటిని సేవించుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు ఇంకా వీడికి పరమేశ్వరునితో కలవడం ఇంకేముండదు ప్రకృతితోటే ప్రకృతిని సేవిస్తూ ప్రకృతికి దాసుడై ఉంటాడు దీంతో రహస్యం ఉండదు వీడు దేహము నాది అంటాడు దేహము నాది అంటే దేహానికి స్వామిని నేను కానీ దేహానికి బానిసే గురుగుతాడు నేను గమనించలేదు ఇప్పుడు కుక్క నా కుక్క అంటారు ఇప్పుడు నా కుక్కని వీడనాలా లేకపోతే నా ఓనర్ని కుక్క అనాలా నా ఓనర్ అని కుక్క అంటేనే శోభగా ఉంటుంది కానీ కుక్క అనదు వీడు అడుతూ ఉంటాడు ఇప్పుడు కుక్కని వీడు నడిపిస్తాడా కుక్క వీడిని నడిపిస్తుందా మీరు ఆలోచించండి ఇప్పుడు కుక్క మెడకున్న కుక్కకి కట్టిన తాడు వీడి చేతిలో ఉన్నట్టు అనుకోవాలా అంటే వీడి చేతికి కట్టిన తాడు కుక్క పట్టుకుని లాగుతోందనుకోవాలా ఎలా ఉంటుంది పరిస్థితి కాబట్టి వీడిని కుక్క వాకింగ్ తీసుకెళ్తుందా వీడు కుక్కని వాకింగ్ తీసుకెళ్తుంది కుక్క లేని వాడి దిస్ ఈస్థింగ్ ది ఫాలీ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఇట్ ఈజ్ కాబు ఎవరమైన అలా ఉంటారు ఇవేవో చేస్తూ ఉంటారు అనవసరమైన అంటే ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది ఇవేమో చేస్తూ ఉంటారు ఎదు వాళ్ళతో తర్వాత దీంట్లో దిస్ గోస్ ఇన్ దట్ ఇట్ గోస్ ఇంకా ఫర్దర్ గా ఎలాగో తెలిసినా ఆ కుక్క లేకపోతే వీడు ఇమోషనల్ గా డిస్టర్బ్ అయిపోతాడు అది ఉంటేనే వీడికి కంఫర్ట్ అని చెప్తాను వీడు ఎక్కడికైనా విమానంలో ప్రయాణం చేయాలనుకోండి విమానమో రైలు అయితే ఎక్కించేస్తాడు విమానంలో ప్రయాణం చేయాలంటే వీడు విమానంలో రాని వరకు ఒక్కరు దాన్ని ఆ యొక్క చెకింగ్ దాన్ని ప్రత్యేకంగా పెట్టిలో ఉంటాయి ఆ పెట్టిలో దాన్ని కొనుక్కు కూర్చోబెట్టి దాన్ని చెకింగ్ చేసేయాలి లగేజ్ హోల్ లోకి పోతుంది లగేజ్తో పాటు వస్తుంది తప్ప వేరే దాన్ని క్యాబిన్లోకి రానివ్వరు అయితే ఈ మధ్యన దీని మీద కొంత ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి ఆ కుక్క లేకపోతే నా బతుకు ఎందుకు పవిత్రైపోతుంది నాకు విశ్రాంతి ఉండదు అని కనుక వీడు డిక్లేర్ చేస్తే అప్పుడు ఆ కుక్కకు పేరు పెడతారు కంఫర్ట్ యానిమల్ అని కంఫర్ట్ అంటే సైకలాజికల్ కంఫర్ట్ అనే అది కంఫర్ట్ యానిమల్ అని కనుక డిక్లేర్ చేస్తే దాన్ని వాడు చెక్కింగ్ చేయనక్కర్లేదు వేరే ఇంకో సీటు కొని దాన్ని పక్కన కూర్చోబెట్టుకోవచ్చు విమానం కానీ దానికి టిక్కెట్ అవి కూడా చాలా గట్టిగా సూల్ చేస్తారు విమానం వాళ్ళు డబ్బులు చేసుకునే ఉపాయం వాళ్ళు చూసుకుంటారు ఈ ఫ్లై ఈ విమానం వాళ్ళు ఉన్నప్పుడు సరే దే ఆర్ రాబర్స్ సైకిల్ దే ఆర్ రాబర్స్ వాళ్ళు బందిపోటు దొంగల వేల గంటల సో పోతూ కాబట్టి మనిషి నా కుక్క అని అని కుక్కకి దాసుడు అవుతాడు మనిషి జీవితాలు అలా ఉంటాయి నా డబ్బు అంటాడు నా బంగారం అని అంటాం నా బంగారం అని అన్నప్పుడు మనం బంగారానికి దాసులమై బతుకుతూ ఉంటాం మీరు గమనించారని అలాగే నా డబ్బు అన్నవాడు డబ్బుకి దాసుడై బతుకుతాడు నా ఇల్లు ఇంటికి దాసుడైతు బతుకుతాడు ఇల్లు బాగానే ఉంటుంది వీడు ఆ ఇంటికి దాస్తులేదు ప్రకృతితో తదాత్మ్యం అంత డేంజరస్ చేతన అసంగంగా ఉండాలి అసంగంగా ఉండాలని మనం అనగానే మేము సంసారంలో కదా ఎవరిని వస్తుంది నువ్వు కాదని పాఠం మళ్ళీ మొదటికి వస్తూ ఉండకూడదు సంసారంలో ఉండి అని అలా మొదట మళ్ళీ అస్తమానం మొదటికి రావకూడదు రామాయణం అంటామని సీతారావుడికి అవైందన్నట్టుగా అడకూడదు బట్టి సంసారం అని అనకూడదు సంసారం ఉంటుంది దాని దారి పోతూ ఉంటుంది ఇప్పుడు మీరు కుక్కను పెంచడం మానేసారనుకోండి లోక కుక్కలు లేకుండా అయిపోతాయా ఏమి ఉంటాయి వాటి దారిలో పోతూ ఉంటుంది మీరు ఒక కుక్కను పట్టుకుని నా కుక్క నా కుక్క అనాల్సిన అవసరం లేదు లెట్ ది డాక్ కేర్ ఆఫ్ ది మిషల్ కేర్ ఆఫ్ యువర్ లెట్ దీసర్ బి గివింగ్ టు దీసర్ అనే బైబిల్లో వస్తుంది ఆ పూర్తి వాక్యాన్ని నాకు గుర్తు లేదు సీజర్ అంటే రోమన్ ఎంపై ఎంపైర్ ఎంపైరార్ వాట్ ఎవర్ బిలాంగ్స్ టు హిమ్ గివ్ టు హిమ్ వీ డోంట్ వాట్ ఈజ్ అవర్ ఓన్ వీ విల్ కింగ్ అలాగే అని సో ఈ విధంగా మనిషి ఇంద్రియ భోగములకు వస్తుడై జీవుడై బౌద్ధుడై ఈ సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా సంసారాన్ని గురించి బాగా తెలుసుకోవాలి శోధన చేసి తెలుసుకోవాలి సంసారాన్ని శోధన చేసే ఇప్పుడు మొహమాట పడకూడదు దానికి మళ్ళీ సెంటిమెంట్ చొప్పించకూడదు అక్కడైనా సెంటిమెంట్ లేకుండా ఉంటే మనకి జీవితం యొక్క స్వరూప స్వభావాలు బాగా తెలుస్తూ ఉంటాయి భాష్యం శ్రోత్రం చక్షు స్పర్శనం స్వగేంద్రియం స్పర్శనమనడానికి అర్థం శ్రోత్రంకి దక్షిగా అర్థమైన చెప్పలే తెలుస్తుంది స్పర్శనం అంటే త్లగేంద్రియం త్వక్ కాదు ప్లగింద్రియం త్వక్ అంటే చర్మం చర్మంలో ఉంటుంది ఇంద్రియం సూక్ష్మంగా ఉంటుంది అది పడుకుపోతుంది త్వక్కి ఇక్కడే పడుకుంటుంది రసనం అంటే రసనేంద్రియం ఘ్రాణమే వచ్రాంద్రియము మనశ్చం ఆ రోజు మనస్సు ప్రత్యేకం ఇంద్రియేణ సహ అధిష్టాయా అది ఈ ఈ వీడు ఈ ప్రతి ఇంద్రియమునకు అధిష్టానముగా ఉంటాడు అంటే ఇప్పుడు శ్రోత్రేంద్రియము వీడికి అధిష్టానంగా ఉంటుంది అంటే శ్రోత్రేంద్రియంతో మమేకమై తాదాత్మ్యాన్ని చెంది మళ్ళీ రసనేంద్రియంతో మళ్ళీ గ్రహణేంద్రియంతో మళ్ళీ అలా కృతేంద్రియము మళ్ళీ మనస్సుతో సో ఈ మనస్సుతో ఇవన్నీ కలిసి ఉంటాయి సో ఈ విధంగా పూర్తిగా అల్లుకుపోయి విడదీయడానికి వీలు లేని విధంగా అల్లుకుపోయి వాటితోటి ప్రాధాత్మ్యాన్ని చెంది ఉంటాడు చెంది ఉండి వెళ్తాడు ఇంకో వెళ్ళి దేహాన్ని సంపాదిస్తాడు దేహాను రన్ని సంపాదించాలి దేహం నాకు డ్రైవింగ్ వచ్చినట్టే సరిపడదు ఓ కారు సంపాదించాలి డ్రైవింగ్ వచ్చు ఒక స్కిల్ అది సూక్ష్మంగా ఉంటుంది వాడి లోపల బుద్ధిలో ఉంటుంది డ్రైవింగ్ స్కిల్ ఆ ప్రాణశక్తిలోనూ బుద్ధిలో విజ్ఞాన శక్తిలోనూ డ్రైవింగ్ స్కిల్ ఉంటుంది కారు ఉండదా కారు సంపాదించారు కారు అడ్డిపిస్తారు యూ కెన్ హైర్ ఎ కార్ ఎక్కడ దిగితే అక్కడ కార్ను హై హైర్ చేయొచ్చు ఇక్కడ ఇంకా అంతలా రాలేదనుకుంటారు అమెరికాలో అయితే వాళ్ళు అలా చేస్తారు ఎక్కడ దిగినా కారు హైర్ చేసేస్తా దిగడం కారు హైర్ చేయాలి సో వాడు కారు రోజుకి ముప్పై డాలర్లు అంటాడు వీడు కాబోసనుకుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ముప్పై డాలర్లు కారు ఓకే యాక్సిడెంట్ ఇన్సూరెన్సు ట్వంటీ డాలర్స్ కావాలా వద్దా కావాలి అయితే ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి మొత్తం కారు ఖరీదంతా కట్టమంటాడు అందుకని ఇన్సూరెన్స్ చేసి పడేస్తే ఏదైనా తేడా పడ వచ్చినా కూడా పర్వాలేదు సరే చేస్తారు ట్వంటీ ఫైవ్ మీరు యాక్సిడెంట్ చేయకొచ్చి అవతలవాడు కొట్టేశాడు అనుకోండి మిమ్మల్ని దానికి ఇన్సూరెన్స్ కావాలా దానికి అక్కర్లేదు కదండి నాకు ఇన్సూరెన్స్ అంటే అప్పుడు మరి మీరు పదిహేను మీరు డిపాజిట్ చేసి ఆ ఎదరవాడి మీద మేము కేసుని ఎక్కి వాడు డబ్బులు ఇచ్చిన తర్వాత మీ పదిహేను డాలర్లు మీకు వాపస్ ఇస్తా ఉంటుంది ఓహో అలాగా వద్దులయితే అదంతా అది పదిహేను డాలర్ ఓకే పెట్టి అది కూడా పెట్టి ఈ రకంగా వాడు ముప్పై డాలర్లని నూట ఎనభై ఐదు డాలర్లు తీసుకుంటాడు సార్ అంటే అన్ని యాడ్ చేసి లోకం అలా ఉంటుంది అంత లాభం తెలివే వీడి బతుకు కూడా అలాగే ఉంటుంది ఇవ ఇలాగ ఈ మనస్సు ఇంద్రియములు వాటి నిండా వాసనలన్నీ పేర్కొని ఉంటాయి వాటన్నిటినీ మోసుకుంటూ పోతాడు ఈ సంసారి పోయి అక్కడో కారు సంపాదిస్తాడు దేహస్థ అక్కడ బాడీని ఒకదాన్ని సంపాదించి దాంతో మలమికమైపోతాడు దేహము దేహమునందు ఉండువాడు అంటే దేహంతో సాధాత్మ్యమును చెందుతాడు ఈ దేహము నాదే ఈ మనస్సు ఇంద్రియములు నావే అని ఇంతకుముందే ఉండి ఇప్పుడు ఈ దేహము కూడా నాదే ఓకే అలా ఉండేందుకు చేస్తాడు విషయాన్ని శబ్దాదీని ఉపసేవే శబ్దాది విషయాలను సేవిస్తూ బతుకుతూ ఉంటాడు అనుభవిస్తూ సేవించడం అంటే విషయములు సుఖాన్ని ఇస్తాయి దుఃఖాన్ని ఇస్తాయి రెండు రకములుగాను మీరు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ బతుకుతూ ఉంటారు చూసారా ఎంత వెరీ గుడ్ ప్రో్రెస్ మమైవాంశాయ శ్లోకమే చాలా గంభీరమైన శ్లోకం ఉత్తరామంతం స్థితం వాంజానం వాణాన్వితం విమూఢానా పశ్యంతీ పశ్యి జ్ఞానచక్షుషర్చంతా ఎందుకంటే మనల్ని మనం శోధన చేసుకోవాలి శోధన చేయకపోతే అజ్ఞానులుగా మిగిలిపోతాం అజ్ఞానులుగా మిగిలిపోయామనుకోండి అప్పుడు మనకి మన గురించి మనకి ఎలా తెలుస్తుంది దేహము ఇంద్రియములు ఇంద్రియములతో విషయములు మనస్సు సుఖములు దుఃఖములు అంతే అంతే నేనంటే అంతే ఎలా నేనంటే ఏమిట్రా నేనంటే ఏముంది దేహము ఇంద్రియములు మనస్సు ఇంతే నేను అంటే ఫిజికల్ డైమెన్షన్ సైకలాజికల్ డైమెన్షన్ ఈ రెండు డైమెన్షన్సే నేను అని అనుకుంటూ మంత మాత్రంతో పరిమితమై మనుషులు అలాగే బతికిస్తూ అదే అజ్ఞానం అయితే జ్ఞాననేత్రము గొలవాటు మహాత్ములు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఏమిటి తెలుస్తూ దేహము ఫిజికల్ డైమెన్షన్ ఇంద్రియములు మనస్సు సైకలాజికల్ డైమెన్షన్ అక్కడతోటి కంప్లీట్ అయిపోలేదు ఇప్పుడు బల్బు పైన బుడ్డి ఉంది గాజు బుడ్డి ఉంది లోపల ఫిలమెంట్ ఉంది అంతే అనొచ్చా అనుకోండి అలా అంతే అన్నాడు అనుకోండి పల్లెటూరు వాడు ఒకడున్నాడు వాడు అలా అంటాడు ల్బు అంటే పెట్టండి ఉందండి బల్బు బయట గుడ్ కాజుబుడ్డి ఉంటుంది లోపల బెల్లపెట్టు ఉంటుంది అంతే అంటే అలా అంతేనా ఇంకేమీ లేదా ఇంకేముంది అంతే అలాగే బయట కనబడుతోంది ఫిజికల్ డైమెన్షను లోపల అనుభవానికి వస్తుంది ఇంద్రియ జ్ఞానములు మనస్సు మనస్సులో సుఖ దుఃఖములు ఇంద్రియముల ద్వారా శబ్దాల యొక్క జ్ఞానము అనుభవానికి వస్తుంది కాబట్టి దట్ ఈజ్ స్టటిల్ డైమెన్షన్ దానికే సైకలాజికల్ డైమెన్షన్ ఉంటారు అంతే అంతేనా ఇంకేం లేదు మీరు మీ కేసు మీరు చూడండి మీరు మీ కేసు చూసుకుని ఈ దేహము ఇంద్రియములు మనస్సు అంతే అంటే అజ్ఞానము అంటారు మరి జ్ఞానం ఉంటుంది ఈ దేహము ఒక డైమెన్షన్ ఫిజికల్ ఈ ఇంద్రియములు మనస్సు ఇంద్రియములు శబ్దాది జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాయి మనస్సు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఇది అది సైకలాజికల్ డైమెన్షన్ సెకండ్ అండ్ దెన్ నేను నేనంటే ఏమిటండి జీవుడా పొరు జీవుడనుకో జీవుడనుకో ముందు అసలు దగ్గరికి రా ఎందుకంటే జీవుడి దగ్గరికి వస్తే జీవుడే దేవుడు జీవుడి దగ్గరికి రావాలంటే ఇప్పుడు నేను చూపున స్టెప్ ఎలా ఉంది జీవుడి దగ్గరికి రావాలంటే మీరేం చేయాలి ఫిజికల్ డైమెన్షన్ ని సైకలాజికల్ డైమెన్షన్ ని గుర్తించి వాటిని దాటి స్పిరిచువల్ డైమెన్షన్లోకి రావాలి దాని జీవుడు స్పిరిట్ అది స్పిరిచువల్ డైమెన్షన్ దాంట్లోకి రావాలి అలా వచ్చిన వాళ్ళు మహాత్ములు అవుతారు జ్ఞానులు అవుతారు అలా రాకుండా మొరాయించి కూర్చుంటారు మేము ఒప్పుకోము వీ డాంట్ యాక్సెప్ట్ స్పిరిట్ మరి మీరు స్పిరిట్ యాక్సెప్ట్ చేయకపోతే మీకు ఏమున్నట్టు ఏముండడం బాడీ సన్ ఆర్గన్స్ అండ్ మైండ్ ద గ్రోత్ డైమెన్షన్ బాడీ ఫిజికల్ డైమెన్షన్ అండ్ ది స్ట్రాచురల్ డైమెన్షనల్ ద సైకలాజికల్ డైమెన్షన్ విచ్ ఇంక్లూడ్స్ మనసష్టాని ఇంద్రియాని ఫైవ్ ఇంద్రియాస్ వాటి వేళ తెలిసే విషయములు మనస్సు కలిపి దిస్ ఈజ్ ది సైకలాజికల్ డైమెన్షన్ దట్స్ ఎట్ ఇంకా ఏమీ లేదు అనే అజ్ఞానంలో ఉంటారు ఇప్పుడు ఇది మీరు ఒక మనిషిని మీరు చూడండి ఆ చూసేప్పుడు మీరు ఎలా చూస్తున్నారు ఫిజికల్ డైమెన్షన్ సైకలాజికల్ డైమెన్షన్కి పరిమితం చేశారా లేక వాటికి మూలంలో వాటికి అతీతంగా వాటికి మూలంలో స్పిరిట్ ఎదుటి వాళ్ళు చూసేప్పుడు మీరు ఎలా చూసుకున్నారు మిమ్మల్ని మీరు చూసుకునేప్పుడు మీరు ఎలా చూసుకుంటున్నారు దాన్ని బట్టి మీరు జ్ఞానులా జ్ఞానులా అన్నది సెటిల్ అవుతుంది మీకు నేను వృష్టాంతంట్ ఒక వ్యక్తి నన్ను నిందిస్తున్నారు వ్యక్తి నన్ను నిందిస్తున్నారు అప్పుడు నేను చూసాను వ్యక్తి కేసు దేహము కనబడుతోందిగా ఫోటో కూడా తీయొచ్చు కావాలంటే నిందించేప్పుడు ముఖంలో చాలా హీరియస్ లైన్స్ కూడా కనబడతాయి నేను అన్నామనుకున్నా అయ్యా తమని చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు కానీ మీరు మీరు కోపంతో నన్ను నిందించేప్పుడు మీ ముఖంలో ఆ సౌందర్యం అంతా కూడా మాయమైపోయి చూడ్డానికి చాలా వెగటుగా ఉన్నారు అని చూద్దామని వాళ్ళు ఈ వాటి చూస్తే ఇంకా తినతారని చెప్పేసి నేను చెప్పను ఓకే కాబట్టి ఫిజికల్ డైమెన్షన్ కనబడుతోంది సైకలాజికల్ డైమెన్షన్ కూడా కనపడుతోంది ఎందుకని ఈ తిట్లన్నీ కూడా ఆ సైకలాజికల్ డైమెన్షన్ నుంచే వస్తున్నాయి కదా మనస్సులో రాగము ద్వేషము ఉండబట్టి ఆ సైకలాజికల్ డైమన్షన్ నుంచే తిట్లు వస్తున్నాయి అది కూడా కనబడుతూనే ఉంటుంది తెలుస్తోంది కదండి కనబడ్డామంటే ఎదుర్కొండవచ్చు డాన్స్ చేస్తున్నా ఏమి తెలుస్తోంది కదా బట్ ఐ నో దెర్ ఈజ్ అనదర్ డైమెన్షన్ దట్ ఈజ్ స్పిరిట్ చిత్రం ఏంటంటే ఈ ఆ స్పిరిట్కి సంబంధం లేదు ఈ ఎంతవరకు ఉందో తెలిసినా ఫిజికల్ అండ్ సైకలాజికల్ డైమెన్షన్స్కి చెంది ఉంటుంది It is originating from there. It is not coming from the Spirit. Spirit means you are out there. Then, if you don't know me at all, you don't know me at all, you don't know me at all, you don't know me at all, you don't know me at all. What is the physical dimension? Psychological dimension. What is the physical dimension? Huh? Eh? It says, it's a very small dimension. నువ్వు ఊలకొస్తావు నీ చప్పుడు ముక్కు నువ్వును అని తిట్టారు అనుకోండి అండి ఇదేమి తిప్పుతున్నట్టు ఫిజికల్ డైమెన్షన్ అని తింటుతున్నట్టు నీ బుద్ధి నాకు తెలుసులే అన్నారనుకోండి దేన్ని తిప్పుతున్నట్టు సైకలాజికల్ డైమెన్షన్ అంతకంటే అంతకంటే వాళ్ళు తిట్టగలిగేది ఏం లేదు ఆ రెండు డైమెన్షన్స్ని ఆ వ్యక్తి తింటుతున్నాడు నాకు తెలుసుతోంది కానీ నాకు ఇంకోసంగ అర్థమైంది ఆ స్పిరిట్ని ఆయన తిట్టుటలేదు తిట్టలేదు కూడా కాబట్టి ఇప్పుడు మనం దేనికోసం విచారం చేయటం ఎప్పుడైతే స్పిరిచువల్ డైమెన్షన్ నేను పసిగట్టానో నవ్వు వచ్చింది నా పెదవులపై నవ్వు అంటే ఆ వ్యక్తి అంటారు నేను తింటుంటే నవ్వుతావు నీకు సిగ్గనా లేదా అంటే ఇంకొంచెం నవ్వు వచ్చింది ఆ లవ్ కాబట్టి ది పాయింట్ ఈజ్ మీరు ఆ థర్డ్ డైమెన్షన్ మీరు పట్టుకోగలుగుతారా పట్టుకోలేరా మరి ఆ థర్డ్ డైమెన్షన్ సంసారంలో బంధింపబడి ఉంది కదా జీవ రూపంలోనే ఉంది పరమాత్మ స్వరూపంలోకి పోలేదు ఇంకా సరే ఒప్పుకున్నావు గుణములతో బంధింపబడి ఉన్న జీవ డైమెన్షనే స్పిరిచువల్ డైమెన్షనే వడ్ల గింజయే ఇంకా బియ్యపు గింజ బట్ స్టిల్ ఆ థర్డ్ డైమెన్షన్ స్పిరిట్ డైమెన్షన్ నువ్వు చూడగలుగుతున్నావా లేదా ఎవడైతే ఆ థర్డ్ డైమెన్షన్లని ఇతరుల ఎందు తన ఎందు కూడా చూడగలుగుతాడో వాళ్ళు జ్ఞానులు వాళ్ళు వివేకవంతులు ఆ థర్డ్ డైమెన్షన్లని చూడలేని వాళ్ళు అజ్ఞానులేష్ణు సో ఉత్క్రామంతం పైగా ఎగిరిపోతున్నాడు లేదా స్థితం పైడిపోతున్నాడంటే ప్రాణం పోతోంది లేదా స్థితం ఆరోగ్యంగా బాగా ఉండేతో తిరుగుతో అలం చేస్తూ ఉన్నాడు భుంజానం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు గుణాన్వితం వీడేప్పుడు గుణాతీతుడేమో అయిపోలేడు జ్ఞాని అయిపోలేదు కానీ గుణములతోటి కూడుకుని సంసారంలో బద్ధుడయ్యే ఉన్నాడు ఎవడు జీవుడు ఆ జీవతత్వాన్ని దేహము ఇంద్రియములు మనస్సు కంటే విలక్షణమైన వ్యతిరిక్తమైన ఆ విమూఢ నాను పశ్యంతిమూర్ఖులు దాన్ని చూడలేకపోతున్నారు పశ్యంతి జ్ఞానచక్షుష జ్ఞానముతో చూడగలిగినటువంటి గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిలాసఫర్స్ పశ్యంతి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనము జ్ఞానచక్షు జ్ఞానమనే నేత్రము గలవాదమై ఆ మూడవ డైమెన్షన్ మనం చూడాలి ఆ మూడవ డైమెన్షన్ ప్రాక్టికల్ టర్మ్స్లో ఎలా ఉంటుంది అని మీరు అడిగితే నేను నిన్న విస్తారంగా చెప్పాను శుద్ధమైన అంటే ఎటువంటి ఆరోపములు లేని నేను రూపంగా ఉంటుంది కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ప్రాంతం వర్గం లింగం ఇటువంటి ఆరోపములు ఏమీ లేని శుద్ధమైన అహం రూపంగా ఆ థర్డ్ డైమెన్షన్ సాక్షి రూపంగా దేహానికి మనస్సుకి సాక్షిగా అదే అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ థర్డ్ డైమెన్షన్ కి మనల్ని మనం తీసుకుపోవాలి మనం ఆ థర్డ్ డైమెన్షన్కి వెళ్ళినప్పుడు మనలోనూ ఇతరులలోను ఇతరుల ఎందు కూడా మనకి ఆ పరమాత్మ యొక్క విభూతియే దర్శనం ఈ శ్లోకం మిగిలి ఉన్నది ఉనికి మీకు స్థూలంగా చెప్పాను ఈ శ్లోకాన్ని నేను మళ్ళీ క్లాసులో చెప్తాను నేను నా మూమెంట్ మీకు తెలుసుంటే మంచిది అందుకోసం చెప్తున్నాను నేను ఎర్లీ మార్నింగ్ రేపు ఊరు వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ ముప్పై ఒకటవ తారీఖు రాత్రి వస్తారు కాబట్టి సో భిక్షాది ఇచ్చేటువంటి వాళ్ళు కూడా గమనించగలరు మళ్ళీ ఒకటో తారీఖు నుంచి ఇక్కడ నా యాత్ర సాగుతూ ఉంటుంది రెండవ తారీఖు సాయంకాలం ఇక్కడ క్లాసు ఉంటుంది రెండవ తారీఖు శనివారం అయింది కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే అని అంటారే అది గుర్తుపెట్టుకోండి అది అయిపోయిన మొరునాడు మళ్ళీ మీ అందరినీ నేను దర్శిస్తాను ఓం పూర్ణ నమ పూర్ణమి పూర్ణ పూర్ణమ్యే పూర్ణష్ఠ పూర్ణమాధాన పూర్ణమే వాష్యత